ృతిపురాణా భాశకరకరం నా ప్రతీతి నిశయే సుషుక్తిమూర్ఛాద్యేకాయత్నతో జన ప్రతీ బాధ అన్ని మాటలు వస్తున్నాయి ఇక్కడ మాటలను పట్టుకోవాల్సింది ప్రతీతి ప్రతీతి ప్రత్యయ అని కూడా ఇవన్నీ ప్రతి ఇత ప్రవుతుంది సిన్ అనే ప్రత్యయాన్ని ప్రతి అయగత ప్రత్యయ కాబట్టి ప్రతీతి అన్న ప్రత్యయన ఒకటే అంటే మొరర్లెస్ ఒక్కటే ప్రత్యయము అంటే ఒకానొక విశిష్టమైన జ్ఞానానికి ప్రత్యేయము అని పేరు అయం ఘట ఇది ఘటము అనే జ్ఞానం మీకు తెలియదు కదా దానికి ఆ జ్ఞానానికి ప్రత్యేము అదేదో గొప్ప జ్ఞానం ఏం కాదు ఉదయం ఇది ఘటము ఇది కుక్క ఇది నక్క ఇది అంత పెద్ద గొప్ప జ్ఞానం ఏమున్నది ఏం బ్రహ్మ పదార్థం ఏం కాదు అయినా మరి అవి కూడా తెలుస్తూ ఉండాలి అక్కర్లేదా అవేమి తెలియకపోయ తెలియకపోతే వాడు కోపం కష్టపడతాడు కదా కాబట్టి అది అది ప్రత్యయండి కాబట్టి ఇది ఘటము ఇది పటము పటము అంటే వస్త్రము పటం అంటే ఇది గోడ పెట్టారు ఎవరు సంస్కృతంలో పటము అంటే వస్త్రము సో అవి తెలుస్తూ ఉంటాయి అటువంటి జ్ఞానము నాకు విశిష్ట జ్ఞానము అంట అయితే కాంబినేషన్ అనే పదంతో దాన్ని మనం నిర్దేశిస్తాము దానికి ప్రత్యయము పేరు అలాంటివి తెలుస్తూ ఉండడం పేరు ప్రతి తెలుస్తూ ఒకటే దాని పేరు ప్రత్యేక బాధ అంటే విషయమ ఇప్పుడు నేను మామూలుగా చెప్పే దృష్టాంతాన్ని మీరు అన్వయించుకోవచ్చు ఇక ఇప్పుడు బంగారుపు కొట్టుకు వెళ్ళారు పూర్వదివారు బంగారుపు కొట్టు అని ఇప్పుడు ఆ పేరే ప్యారడేజ్ పర్యావరణ వెళ్తే అట్ని కొట్టు అనడానికి లేదు అదే చాలా విషయాలు బంగారు పుష్కలు ఉన్నాయి లోపల రకంగా ఎంత పెద్ద మాల్ అంత బంగారు ఆభరణాలు షాపులు ఉన్నాయి ఎవరు అనుకుంటారు అబ్బాయి అంత జనం వచ్చి కొనే తర్వాత ఈ వచ్చిన కస్టమర్స్ తో మాట్లాడడానికి వాళ్ళు షూట్ ఊటు వేసుకుని టెకప్ చేసుకుని టై కట్టుకుని ఎగ్జిక్యూటివ్ లాస్ వాళ్ళు లోపల ఉంటారు దశన్నారు నేను అలాగా చూసాను ఇంతమంది ఉన్నదింత మంది కస్టమర్స్ ఎక్కడ నుంచి వస్తారు రోజున్నా సో అలాంటి బంగారుపు షాపుకి బంగారుపు కొట్టుకు వెళ్ళారనుకోండి సపోతే అక్కడ రెండు ఇష్యూస్ ఉంటాయి ఇప్పుడు మీరు కొట్టులోకి వెళ్తారు అయితే మీరు ఆభరణాలు కనపడతాయా కనపడవా అనబడుతున్నారు ఓకే వేదాంతం క్లాసు విని బంగారమే సత్యము ఆభరణములు నా రూపంలో విత్యాన్ని తెలుసుకుని మీరు కొట్టులో అప్పుడు ఆభరణాలు కనపడతాయా కనపడవా కనబడతాయి కనపడతాయి కనబడతాయి కనపడతాయి కనపడకపోవు అప్రతీతి కనపడకపోవు తెలియకపోవు తెలుస్తాయి కానీ బాధ ఇలాగా ఒక కళ్ళతో చూసి మనస్సుతోటి వాటిని తెలుసుకునే సందర్భంలో అవి అనేక ఆభరణములు అనే విధంగా కనబడుతూ ఉన్నప్పటికీ లేదా ప్రతీతి అంటే అనేక ఆభరణములు ఇక్కడ ఉన్నాయి అని తెలుస్తూ ఉన్నప్పటికీ తెలుస్తూ ఉంటాయి తెలియకపోవడం అనేది లేదు తెలుస్తూ ఉంటాయి తెలియకపోతే వాడు మూర్ఖుడు అవుతాడు కదా ఇది బంగారం కొట్టు దీంట్లో ఆభరణాలు ఉన్నాయి నెక్లెస్లు ఇవి పడ్డానములు అని ఏమీ తెలియలేదు అనుకోండి వాడు పల్లెటూరు దద్దమ్మవుతాడు ఏమీ తెలియదు ఒకప్పుడు అలా కూడా ఉంటుంది ఆ పరిస్థితి వేరు ఇక్కడ వీడు అన్ని తెలుస్తూ ఉంటాయి తెలియకపోవడం అనేది లేదు నేను అలా దౌరాయిస్తున్నాను ఎందుకంటే అక్కడ ఆ పదములు అలా ఉన్నాయి నా అప్రతీతి అప్రతీతి తెలియకపోవుట నా లేదు చక్కగా తెలుస్తూ కాని అదే అబే నామరూపాలయ్యా వీటిల్లో స్థానం ఏముంది అని తెలుస్తూ ఉంది బాధ ఇప్పుడు ఇప్పుడు ఒక ఇద్దరు నా దగ్గరికి వచ్చాను ఒక మెడలో జండెము కలదు ఇంకొకరి మెడలో జండెము లేదు తెలుస్తూ ఈ జండెమున్న ఆయన బ్రాహ్మణుడు ఈ జంజం లేనైనా ఫర్ వట్ ఎవర్ రీజన్ ఈ జనా బ్రాహ్మణు అని తెలుస్తూ ఉంటుంది అంత మాత్రం చేత నేను వాళ్ళ ఎడల భిన్నంగా ప్రవర్తించానా సపోజ్ నేను అందిస్తున్నా నేను వాళ్ళ ఎడల భిన్నంగా ప్రవర్తించాను అనుకోండి నా రండి మీరు ఇక్కడ కూర్చుని భోజనం చేయడా మీరు అక్కడ కూర్చుని భోజనం చేయండి అలా ఒకప్పుడు అలా చేసినప్పుడు దాంట్లో భాగంగా మనం ఉన్నట్లయితే చాలా ఎంపరేషన్ గా ఉంది అలా భిన్నంగా ప్రవర్తించాలనుకోండి దాని అర్థం ఏమిటి వాళ్ళకి ప్రతీతి ఉన్నది ఆ ప్రతీతియే సత్యమని వాళ్ళు అనుకుంటున్నారు సపోజ్ భిన్నంగా ప్రవర్తించలేదనుకోండి ఇద్దరిని సమానంగా ప్రేమగా మాట్లాడి పంపించామనుకోండి అప్పుడు దాని అర్థం వాళ్ళకి ప్రతీతియే లేదు అని కాదు చేత వాళ్ళు వాళ్ళకి జల్లెం చూ చూసి కూడా తెలుసుకోలేని వాళ్ళు అయితే జల్లెమునే చూడని వాళ్ళు ఒకవాళ్ళు చూసినారేమితో తెలియని వాళ్ళు అని మీరు అనుకోవద్దు అలా తెలుసు కాని ఈ భేదములు ఈ వర్ణభేదము కులభేదము మతభేదము ఈ భేదములు యథార్థము కాదు అనే బాధ కూడా ఉన్న బట్టి ఇద్దరయ బుద్ధిని ఆ జ్ఞాని కాబట్టి జ్ఞానికి మూర్ఖుడికి తేడా ఉంటుంది మూర్ఖుడికి అసలు తెలియలే కాబట్టి బాధించడం అనేది అసలు ప్రసక్తమే కాదు ఇది నాటి మనం తెలిస్తే కదా బాధించడం అనేది అది మూర్ఖుడు జ్ఞానికి అన్ని తెలుస్తూ ఉంటాయి కానీ సర్వమును నిషేధిస్తాడు అది జ్ఞానం యొక్క లక్షణం ఓకే సో ఎందుకు నిషేధిస్తాడు నిషేధించడం అనే కానీ బాధ బాధ అంటే నిషేధించడం తెలుగులో అది కాదు సంస్కృతంలో తెలుగులో బాధ అంటారు చూసారా దాన్ని సంస్కృతంలో అనాల్సి చూస్తే బాధ అనకూడదు సంస్కృతంలో స్త్రీలింగ శబ్దం కూడా అనాలు తప్ప బాధ అనకూడదు బాధ అన్నట్లయితే అది వేదాంతుల బాధ అనే డౌట్ వస్తుంది బాధ అనే పదానికి నొప్పి అనే అర్థం ఉందో లేదో నాకు లేదు డిక్షనరీ చూసుకోవాలి వేదాంత సందర్భంలో మటుకు బాధ నిషేధమే నిషేధం దేన్ని నిషేధిస్తారు ఉన్నదాని నిషేధించారు ఉన్నదాన్ని ఎలా నిషేధిస్తారండి ఇక్కడ గోడ ఉందనుకోండి ఇక్కడ గోడ లేదు అని నిషేధించి వెళ్తే ఏమవుతుంది కాబట్టి చెప్పండి ఉన్నదాని నిషేధించరు లేని దానిని కూడా నిషేధించరు ఎందుకు నిషేధించడం ఈ టేబుల్ మీద ఏనుగు లేదు అని అన్నాను అనుకోండి నేను స్వామిజీ ఎలా మాట్లాడుతున్నారు ఈ మనస్సు కొంత బాగుండేదేమో లేదా పాఠాలు చెప్పి చెప్పి కొంచెం డిస్టర్బన్ ఆదుకుంటారు కాబట్టి లేని దాన్ని నిషేధించక్కర్లేదు ఉన్నదాని నిషేధించకూడదు లేని దానిని లేని దానిని అది మరి నిషేధించడం ఎక్కడ అవసరం అవుతుందో తెలిసినా ఎక్కడైతే అది కనబడుతూ ఉంటుందో కానీ లేదో అక్కడ నిషేధించాల్సి ఉంటుంది నెక్లెస్ నెక్లెస్ అంటే చాలా వాయి పాటికి ఆపు ఉద్యో నెక్లెస్ నెక్లెస్ అని పది సార్లు అనుకు వేదాంతం చదువుకుని అలా పది సార్లు నెక్లెస్ నెక్లెస్ అనుకుంటే అది మా అది ఉంటుంది తప్ప మా అలా అనుకోకూడదు అని అంటాం వేదాంతం చదువుకున్నవాడు ఉద్యోగ నెక్లెస్ నెక్లెస్ అంటే అది ఏదో సత్యమైనట్టుగా మాట్లాడితే ఏమన్నా సోంటుంది ఇది ఎక్కడ చదువు ఏమైనా అలా కాబట్టి అది కనబడుతూ ఉంటుంది కానీ సత్యము కాదు లోకంలో ఏది కనబడుతుందో అదే సత్యము అనే దృష్టిలో ఉంటారు అది లౌకిక దృష్టి ఎలా ఉంటుందంటే దృశ్యం సద్ సత్యం అన్నట్టుగా కానీ తాత్వికమైన దృష్టి ఎలా ఉంటుందంటే ఎద్ృశ్యం తన నశ్యం కనబడుతుందో అది యథాత్మము కాదు సత్యము కనబడేది కాదు సత్యము కనబడేది కాదు అందుకనే ఎవరైనా ఒక ఆయన నేను ఆయన అక్కడికి కైలాస వెళ్ళొచ్చి నాకు అక్కడ దేవతలు కనబడ్డారు అన్నారనుకోండి ఆ కనబడ్డ వాళ్ళు దేవతలు కాదు అని మీరు దేవతలు కనబడరు కాదు కనబడ్డారు వాళ్ళు దేవతలు కాదు అలా అని తెలుసుకోవాలి ఎవరైనా కనబడ్డారు అని చెప్తే నాకు చెప్తూ ఉంటారు స్వామిజీ నిన్ను రాత్రి నాకు వశిష్ఠ మహర్షి కళలో కనబడ్డాడు ఆది వశిష్ ఆది వశిష్ఠ మహర్షి కాదు అదేవిటండి మరి దేవుటంటారు నీ మనస్సే మరి కళలో వశిష్ట మహర్షిలాగా నాకంటే భిన్నంగా ఉన్నట్టు కనపడింది అలాగే కనపడుతుంది మనస్సు అంటే మనస్సు ఏం చేస్తుందంటే అది వశిష్ఠ మహర్షిలాగా కనపడింది ఆ వశిష్ఠ మహర్షిని నేను చూస్తున్నాననేటిగా కూడా అదే కనబడి అదంతా సత్యమని భ్రమింపజేసేదే మనస్సు మనస్సు యొక్క లక్షణం కాబట్టి వశిష్ఠ మహర్షి కనపడలేదు వామదేవి మహర్షి కనపడలేదు ఇవ్వు ఇవ్వుతే భ్రమపడ్డా కాబట్టి ఏది కనబడిందో అది సత్యము కాదు నిత్యా నిశ్చయం నిధ్యాత్మ నిశ్చయ డెఫినేషన్ అలా చెప్పారు సో చాలా చక్కగా చెప్పారు విద్యార్థు స్వామిషన్ శ్లోకం ఎక్కడున్న నాకు గుర్తు లేదు ఐదో అధ్యాయంలో ఉన్న ఆయన ఏమన్నారంటే ఒక వస్తువును దేనినైనా సిద్ధింపజేయు చేయు అంటే అది సత్యము అని మనం నిరూపించుక అది అస్థి సిద్ధము భాతి సిద్ధము అని రెండు మాటలు అన్నారు ఆయన సిద్ధము అంటే అది ఉందని మీరు చెప్పుక భాతి సిద్ధము అంటే అది కనబడుతోందని నిశ్చయముగా చెప్పుకుంటారు ఇప్పుడు రంజు సర్పడి దృష్టాంతంలో సర్పము భాతి సిద్ధమే కాని అస్థిసిద్ధము కాదు సినిమా చూసినప్పుడు ఆ సినిమాలో ఉండే దృశ్యములన్నీ కూడా సినిమా తరమైన కాబట్టి దృశ్యములన్నీ కూడా భాతి సిద్ధములే కానీ అస్థి సిద్ధములు కావు అయితే కొంతమంది సినిమాకి వెళ్లి పువ్వులు గుట్టలో పువ్వులు ఉహక్కులు పట్టుకెళ్తారు అక్కడ వాడు కనపడిన వెంటనే ఆ తెర మీదకి ఆ పువ్వులు వేస్తారు ఆ ఎవరి మీదకి వేస్తారు వాళ్ళ వాళ్ళు వచ్చే ఆ నాయకుడి మీదకి పువ్వులు వేస్తారు తెలిసింది అంటే దాన్ని బట్టి మీకు ఏం తెలుస్తుందంటే సమాజంలో జనులు అత్యంత అనాగరికమైన స్థితిలో ఉన్నారు అని తెలిసింది అంతకన్నా తెలుసు ఎందుకంటే వాడెవడో సినిమా యాక్టరు వాడు ముఖానికి రంగు పొలుముకుని బిగ్గు పెట్టుకుని వస్తారు మేకప్ మ్యాన్ అని ఒక రూమ్ వాడు మేకప్లు చేయడం వాడి పని వాడి పేరు అసిస్టెంట్ ఉంటారు ఒక రూమ్ ఉంటుంది ఆ రూమ్ లో పెద్ద పెద్ద అద్దములు ఉంటాయి టేబుల్స్ ఉంటాయి మామూలుగా మోస్ట్ మోడర్న్ బార్బర్ షాప్ ఎప్పుడైనా చూస్తే ఆ లెవెల్లో ఉంటుంది ఆ మేకప్ రూమ్ ఇంకా అంతకంటే కూడా హైలీ సోఫిస్టికేటెడ్ గా ఉంటుంది ఆ రూమ్ లో వీళ్ళు హీరో గారిని ఏమో బక్కపీ ఫీచుంటాడు ఏదో ఉంటాడు పెద్దవాడు అయిపోయి ఉంటాడు ఆ యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు వచ్చేసి ఉంటాయి సో ఆ ఏజ్ కాలము అందరినీ కూడా కాలము తన గుర్తులో పెట్టుకుంటూ ఉంటుంది ఎవరు కూడా కాలము యొక్క ప్రభావాన్ని వీడి ఆ మేకప్ మ్యాన్ వీడిని చూడగానే వీడి ఇలా ఉన్నాడు మీరు వీడిని నేను హీరోలాగా తయారు చేయాలని అనుకుంటూ ఉంటాడు ఆ మేకప్ మేకప్ మ్యాన్ వీడికి మేకప్లన్నీ చేసి బిగ్గులు పెట్టి చకప్లు బూట్లు షూట్లు అన్ని వేసి టై కూడా కట్టి ఆ మెడ కనపడకుండా దాని చుట్టూ ఒక మసలర్ ఒకటి చుట్టి లేకపోతే నెక్ టాప్ కత్తిన్ నెక్ అనే ఒక షర్త్ ర్చిల్ నెక్ అని మామూలుగా చలి కాలంలో వాడుతూ ఉంటారు వాడు టర్టిల్ నెక్ పెన్సిల్వేనియాలో అక్కడ చలి సమయంలో టర్సిల్ నెక్ షర్క్ వాడతారు ఇక్కడ వీళ్ళు వేసవ కాలంలో టర్చిల్ నెక్ వేసుకుని ఎందుకంటే వాడు కాలము వాడి మీద తన ప్రభావాన్ని చూపించి ఉన్నది ఆ మేకప్ తీసి పంపిస్తారు అది సినిమా తీస్తారు అది ఫిల్మ్ తీస్తారు ఆ ఫిల్ము తీసుకొచ్చి ఇక్కడ తెర మీద వీడు ప్రాజెక్ట్ చేస్తాడు దానికి వీడు పువ్వులు వేస్తాడు ఏమనాలి అత్యంత అనాగరిక అని అనాల కర్లేద ఇదే పని రెలిజియస్ లో చేసినట్లయితే వాడు మహాభక్తుడని వీళ్ళు కీర్తిస్తారు అదే పని కాంటెక్ట్ ఆఫ్ రిలిజియన్ చేస్తే వాడిని మహాభక్తుడు భక్తి అనగానే తెలిస్తే భక్తుడు ఎవరో కాదో చెప్పడానికి కంగారు కావచ్చు కావచ్చు భక్తి తెలియనప్పుడు భక్తి అంటే ఇలా ఎక్కువ పువ్వులు విమ్మరిస్తే అదే భక్తి అని అనుకోవడం కూడా ఒక రకమైన అజ్ఞానమే అవుతుంది ఇదంతా డైవర్షన్ అసలు పాయింట్ ఏంటంటే వాళ్ళని మేకప్ చేసి ఆ బొమ్మ కనుకుంటుంది దాన్ని ఆ బొమ్మని ఆ వీళ్ళు నాయకుడు పువ్వులు విరజ్జిగుతారు అదంతా అజ్ఞానం వరిగి కనబడుతుంది పువ్వులు వేసి వరిగి కనపడుతుంది కుర్చీలో విశ్రాంతిగా కూర్చుని రిలాక్స్డ్ గా చూసేవాడికి కూడా కనపడుతుంది కనపడడం వరకు ఇద్దరికీ సమానమే కాబట్టి అప్రతీతి ఇటు బాధ ఆ కనపడేది సత్యము కాదు అని వీళ్ళు తెలిసి అని నిషేధిస్తారు ఎందుకు నిషేధించగలిగినాడు నిత్యాత్మ నిశ్చయ అది అంతా కూడా నిధ్యయే అనే నిశ్చయము ఉంటుంది సో ఆ నిశ్చయము ఉండాలి ఇప్పుడు మోక్షము ఆత్మసాక్షాత్కారము బ్రహ్మజ్ఞానము ఈ మాటలు మీరు విడుతూ ఉంటారు ఆ మాటల్లో ఏం చేస్తారంటే ఒకప్పుడు మాటలే వస్తువుని మీకు దగ్గరికి తీసుకొస్తాయి మాటలే వస్తువుని మీకు దూరం పెట్టేస్తాయి ఆ మాటల్లో ఉంటుంది ది వర్డ్స్ ఆర్ హాస్ మచ్్రీస్ దే ఆర్ ఎడి the world sir as much a barrier as they are <laughs> um, the a bridge ani o mahar guru das swyasadya tumharajanta ee padam ela unta ante allu memu satya vastu digiri vela kannaga adugata nugalavu satya vastu digiri kuda world se iskonugalavu ipudu brahmajnanam atma satyatkadamu ishwara darshanamu సత్య సాక్షాత్కారము తర్వాత మోక్షము ఐదు పదాలు చెప్పారు ఈ ఐదు పదాలు ఎలా ఉంటాయంటే మీరు వెన్న అది ఏదో మనకి చాలా దూరంగా ఉన్నది అని అనిపించి అలా ఉంటాయో సరే నేను అవి నీకు దూరంగా లేదాపా నీ దగ్గరే ఉంది నీ ఇప్పుడే ఇక్కడే నీ దగ్గరలో ఉంది అని నేను గట్టిగా నొప్పి చెప్తూ ఉంటాను కాబట్టి పర్వాలేదు కానీ మీరు మామూలుగా వేదాంత పండితులు చెప్పిన వేదాంత ఆయన చెప్పిన వేదాంత వేదాంత సభలు అవుతాయి వేదాంత సభలు ఆ సభలో చక్కటి వాక్య విచారము అది చేస్తా ఆత్మవిచారం లేదు వాక్య విచారం నేను ఆ మాట వాళ్ళతో అన్నాను వాక్య విచార సమర్థులే తప్ప ఆత్మవిచారా చించువులు అంటే ఆత్మవిచార సమస్యలు మీరు కాదండి అని అనుభూతి వేసి ఇంటి నుంచి అందమాట అన్నాను మీరు అంటే వారిని నిందించడం ముందు నా అభిప్రాయం లేకుండా నేనేమన్నానంటే వాక్యార్థ విచారం చేస్తే సరిపడదండి దాన్ని ఆత్మవిచారం అనేది తీసుకుపోవాల్సిన ఆవశ్యకత కలదు అంటే అవును నిజమే సుఖం పదే కాదు దాంట్లో కొంత వక్త ఒకడు ఉంటాడు ఈ పండితులందరూ వక్తలు కాదు ఎవడో ఒకడు వక్త ఉంటాడు వీళ్ళు ఆ వాక్య విచారమంతా సంస్కృత భాషలో చేస్తారు వాళ్ళు నలుగురు కూర్చొని సంస్కృతంలో మాట్లాడుకుంటారు సంస్కృతంలో మాట్లాడుకుంటే ఎవరికి అర్థమవుతుంది పది మంది వస్తారు అసలు ఎక్కువ రానే రా పది మందో వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ పాపం కూర్చొని అలా ఉంటారు వీళ్ళకి వాళ్లకు భక్తికి మనం మెచ్చుకుంటే రాట్లాడేది వాళ్ళం లేదు ఆ సో నేను అంచేత నేను అనుకోండి అక్కడ నేనేం చేస్తానంటే ఎవరితో ఆర్గనైజర్స్ తో మాట్లాడి అవసరమైతే వాళ్ళని పోకలేసి అవసరమైతే వాళ్ళ చేతిలో కొన్ని డబ్బులు కూడా పెట్టి బిస్కెట్లు ఛాయ్ సరఫరా చేపిస్తారు ఎందుకంటే వీళ్ళందరూ అలా కూర్చుని ఇస్తూ ఉంటారు వేల ముఖాలు చేస్తూనే వాళ్ళు చెప్పేది ఏమీ అర్థం కాదు కనీసం బిస్కెట్లు ఛాయ్ ఇస్తే కొంత ఉత్సాహాన్ని పొందుతారు అటువంటి ఆ విధంగా నివారదు చేసే ప్రయత్నం లేదు చేస్తూ ఉంటా ఎల్లో మాట్లాడియా అంటే వాళ్ళు వినరు ఆ సంస్కృతంగానే అయిపోయింది అయిపోయింది సాయంకాలం పది మంది వస్తారు కదా సాయంకాలం ఒక జనరల్ లెక్చర్ ఒకటి పబ్లిక్ లెక్చర్ ఒకటి పెడతారు పబ్లిక్ దానికి ఈ పండితుల గడుసు వస్త ఒకరిని పట్టుకుని ఆయన్ని పెడతారు ఆయన వెళ్లి ఈ వేదాంతంలో సభల్లోనూ అక్కడ తెలుసుకున్న విషయాలను ఆయన ప్రతిపాదిస్తారు చక్కగా చెప్తారు అది అందరూ వెళ్తారు దాంట్లో ఆయన ఆత్మ సాక్షాత్కారము బ్రహ్మజ్ఞానము మోక్షము ఇత్యాటి పదములన్నిటిని ప్రయోగిస్తారు ఆయన ప్రయోగించే శైలి కూడా ఎలా ఉంటుందంటే ఆ విధంగా పుస్తకాల్లో చెప్పబడింది ఇప్పుడు మనకి వెంటనే అరే వచ్చేది సుమాండి అన్నట్టుగా మేము అలా చూసుకోండి దయచేసి ఆ విధంగా మీరు పరిగణనలోకి చూసుకోవచ్చు ఆ పదములను బట్టి అదేదో మనకి సంబంధించినది కాదు మనకి లభ్యమయ్యేది కూడా కాదు అని అనుకోవద్దు వాటన్నిటికీ ఒకే ఒక అర్థము కలదు ఇప్పుడు నేను చెప్పిన ఐదు పదములకి ఒకే ఒక అర్థము ఏదో తెలుసునండి ఏది తప్పుగా మీరు తెలుసుకుంటూ ఉన్నారో ప్రస్తుతంలో దానిని ఆ విధంగా తప్పుగా తెలుసుకోవడం మానేయిస్తే సరిపడు దాంట్లో కష్టమే ఉంటుంది ఏదో కొత్తది తెలుసుకోవాలంటే కష్టం అవ్వచ్చు కానీ నువ్వు దాని ఆల్రెడీ నువ్వు ఏ తెలుసుకుంటూ ఉన్నావో దాని పరిశీలనకు పెట్టి దాంట్లో ఉండే దోషాన్ని గుర్తుపట్టి దాన్ని ఆ దోష దోషమని గుర్తుపడితే ఏమవుతున్నది పోతున్నారు దోషమని గుర్తుపడితే పోతున్నావు ఇప్పుడు గేట్ మీద ఏదైనా పడింది అనుకోండి అదేదో ఉపయోగకరమైన నియమం ఆలోపిస్తే పుట్టుబాలోపిస్తుంది అదో పురుగో పుట్టుబాటు వెంటనే దాన్ని ఇలా విసిరేస్తాడు దోషం యొక్క శోసం అదే తప్పురా అనేప్పటికేమవుతున్నది కాబట్టి అంతే మోక్షం అంటే అంతే మీ భావజాలము ఏదైతే ఉన్నదో అదే ఇది తప్పండిది ఇది సరికాదండి అని తెలుసుకోవడమే మోక్షము అని చెప్పిన మహాత్ములు ఏమన్నారంటే రియలైజేషన్ ఈజ్ బట్ ది ఆపోజిట్ సిగ్నల్ అండ్ నెగిటివ్ గా చెప్తారు ఆత్మసాక్షాత్కారం అంటే ఏంటండి ఏం అనాత్మని ఆత్మగా మీరు పట్టుకున్నారే దాన్ని మానేయడమే అంటే ఆత్మ సాక్షాత్ మీరు అజ్ఞానం చేత అనాత్మ ఆత్మ కాని దాని ఆత్మ అని దాన్ని మానేస్తే ఏంటవుతుంది సో ఇది ఎలాగంటే మీరు ఎక్కాల్సిన రైలు నాలుగు ప్లాట్ఫామ్ మీరుకి వస్తే మీరు మూడు ప్లాట్ఫామ్ మీరు కూర్చుని ఉన్నారనుకోండి అది వస్తుందని వస్తుందని గారు అప్పుడు ఎవరో చెప్తాడు మూడు కాదయా నాలుగు అని చెప్తాడు నాలుగు అని చెప్తే ఏం చేస్తాడు ఇటు చూడడం మానేసి అటు చూడటమే మూడు నాలుగు పక్క పక్కనే అవుతాయి కుడివైపు చూసి వదల ఎడవ నాలుగో ప్లాట్ఫార్మ్ కుడివైపు చూస్తే మూడో ప్లాట్ఫార్మ్ కాబట్టి మూడు కాదయా బాబు నాలుగు అంటే మీరు మూడు ఖాళీగా ఉంది ఎప్పటికీ రావట్లేదు రైట్ మూడు కాదు అని అన్నా నాలుగు అనగానే వీడు తక్కువ మంది తిరిగాడు తిరిగితే మొత్తం ప్లాట్ఫామ్ అంతా కూడా కిటకిటకెట్లా ఆడుపుతో జనం ఉన్నారు ఏమిటి ఎక్కేసే హడా ఉన్నారు ఏంటంటే ఆ ట్రైన్ ఆయన వెళ్లాల్సిందదే దాంట్లో రిజర్వేషన్ కూడా ఉంది తక్కువ మంది అంటారు కాబట్టి వాడికి ఇప్పుడు సాక్షాత్కారమైందంటే ఏమిటి సాక్షాత్కారమైందండి కొత్తగా ఏదైనా అక్కడ వచ్చి ఆవిర్భవించిందా అదే లేదు వాడికి ఉన్నటువంటి భ్రమ తొలగుతైందే కాబట్టి ఆత్మస్వరూప సాక్షాత్కారము అంటే ఆ ఆత్మ విషయంలో ఉండే భ్రమ తొలగుతయే కాబట్టి నిధ్యాత్మ నిశ్చయము అంత కష్టమేమీ కాదు నిత్యాత్మనిశ్చయం కష్టమని మీరు అనుకోవద్దు కేవలము మీకున్న అజ్ఞానము మనం తప్పుగా తెలుసుకుంటున్నాము అనే విషయాన్ని గుర్తుపట్టడమే నిత్యాత్మ నిశ్చయము అనగా మీరు గమనించండి మీకు మీ జ్ఞానాన్ని మీరు పరిశీలించండి అంటే మీ జ్ఞానం అంటే మీరు తెలుసుకునే ప్రక్రియను మీరు పరిశీలించండి తెలుసుకుంటూ ఉన్నట్లు వెళ్ళి నిద్రలు తెలుసుకుంటూనే ఉన్నారు మీరు తెలుసుకునే ప్రక్రియను ఒక్కసారి మీరు శోధన చేసినట్లయితే మీరు తెలుసుకునే ప్రక్రియ ఏ విధంగా ఫంక్షన్ చేస్తోంది ఇంద్రియముల ద్వారా శబ్దస్పర్శ రూప సంగ్రంథములు తెలుస్తూ ఉన్నాయి వాటి ఈ శబ్దస్పర్శ రూపరసంధముల పుణ్యమే జగత్తు అదే జగత్తంటే జగత్ అంటే ఏంటండి మీరు గట్టితో చూచేది చెవితో వెళ్ళేది ముక్కుతో అఘ్రానించేది నాలుకతో ఆస్వాదించేది చర్మంతో స్పృశించేది ఏది గలదో ఈ శబ్దస్పర్శ రూపరసంధముల పుణ్యమేది గలదో అదే జగత్తు ఆ జగత్తు మీకు ఏ అనేకముగా తెలుస్తోంది ఇది వేరిది వేరిది వేరినట్టుగా తెలుసుకోండి ఇంకా ఏ రకంగా తెలుసుకోండి పరస్పర విరుద్ధముగా ఆపోజిట్స్ అన్నట్టుగా తెలుసుకోండి ఇది సుఖము ఇది దుఃఖము ఇది మంచి ఇది ఎత్తు ఇది పల్లము అనే విధంగా తెలుసుకోండి అంతే కదా మీకు తెలుసుకున్నది ఇదే ప్రక్రియ అలాగే ఉన్నది కదా ఈ తెలిసే ప్రక్రియ సత్యమా అసత్యమా కొంచెం విచారం చేసుకోవాలి కదా ఇప్పుడు మీకు భూమి బల్లపొరుపుగా ఉన్నట్లు తెలుస్తోంది అది సత్యమాన సత్యమాపుగా ఉన్నట్లు తెలుస్తోంది అది అలాగే తెలుస్తోంది కదా అది సత్యమాన సత్య సత్యము ఇప్పుడు తూర్పు పడమర ఉత్తరము దక్షిణము అని నాలుగు దిక్కులు ఉన్నాయి నాలుగు దిక్కులున్నాయి నాలుగు దిక్కులు ఎక్కువ ఉంటాయి భూమి ఉన్నప్పుడు మాత్రమే గుండ్రంగా ఉంటాయి నాలుగు దిక్కులు ఉంటాయా ఉండవ ఎన్ని దిక్కులు ఉంటాయి మూడు దిక్కులు ఉంటాయి ఎందుకని సర్కిల్ లో ఎన్ని డిగ్రీలు ఉంటాయి మూడు డిగ్రీలు ఉంటాయి కాబట్టి మూడు దిక్కులు ఉంటాయి అలా కింద పైన అని మీకు తెలుస్తోంది కదా కాబట్టి కూర్చు పడమల అది ఏమైంది అది అసత్యమైందా లేదా అంటే మీకు తెలుస్తూ ఉన్నది అసత్యము అని పట్టుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా లేరా లేకండి మీరు ఇలా మాట్లాడుతున్నా నువ్వెక్కడి చేసావా పద్ధతులు మేము చిన్నప్పటి నుంచి ఇంతమంది మేము ఉన్నాము వాళ్ళ వాళ్ళందరూ కూడా మాకు తోడుపు ఊరుకు వచ్చారు తుమ్మి వచ్చినా మాట్లాడుతున్నావు నన్ను మీరు ఎదురు తిరుగుతారా లేకపోతే ఇప్పుడు నేను చెప్పింది ఏమైనా చూడడానికి సిద్ధం అవుతారా అన్నాడు ఏమండి తూర్పు వడవరాయి ఏమి లేవా అన్నట్టు అంటే నిన్న భూమి బల్లపరుపు నువ్వు అను అప్పుడే ఉంటాయి అయితే ఉండవని చెప్పాను అంటే అలాగ పైకి కిందకి చూశాడు మరి భూమి బల్లపరుపు కాదు కొండ్రం అంటావా బల్లపొరుపు అంటే భూమి కొండ్రంగా ఉంటుంది మరి భూమి కుండ్రంగా ఉంటే తూర్పు వడవరాయి ఇక్కడి నుంచి వస్తాయి డిగ్రీలు ఉంటాయి తర్వాత ఇంకో సంగతి మీకు తెలుసా మీరు తెలుసుకోవాల్సిన సంగతులు బాగా ఉన్నాయి నిత్యాత్మ నిశ్చయం కోసం చెప్తున్నాను నేను కాబట్టి ఊరికే నా దగ్గరకు వచ్చి తూర్పు పడమరా అని చెప్పకు ఎందువల్ల నేను ఎప్పుడో ఊరికి వచ్చేసి తర్వాత మీకు ఇంకో సంగతి తెలిసిన అంటార్టికాలో కాలము ఉండదు టైం ఉండదు ఎందుకంటే అంటార్టికాలో నివాసం చేసేటువంటి మానవ సముదాయం ఏది లేదు అంతేతక్కడ కాలము ఉండదు అక్కడ కాలం ఉండదు అక్కడ పొగలు అంటే వెలుతురు సూర్య ప్రకాశం ఆరు నెలలు ఉంటుంది ఈ ఆరు నెలలు సూర్యుడు ప్రకాశిస్తూనే ఉంటాడు మీరు దాంట్లో కాలం ఎలా నిర్ణయించుకుంటారు ఆరు నెలలు ఉంటుంది కాలాన్ని ఎలా నిర్ణయించుకుంటారు కాబట్టి అంటార్క్టికాలో కాలము ఉండదు అయితే అంటార్టికాకి వెళ్తారు వీళ్ళు రీసెర్చ్ టీములు వెళ్తాయి ఒక చోట వాళ్ళు రీసెర్చ్ ఒక షెడ్ వేసుకుని ఏదో రిసెర్చ్ సైంటిస్ట్లు నలుగురు ఐదుగురు ఉంటారు దాని పక్కన ఇంకో షెడ్ లో ఇంకో వండుకో ఈ షెడ్ లో అమెరికన్ సైంటిస్టులు అమెరికన్ షెడ్ అది దాంట్లో వాళ్ళు నలుగురు ఐదుగురు కూర్చొని ఇన్స్ట్రుమెంట్స్ పెట్టుకుని రీసెర్చ్ చేస్తూ ఉంటారు ఈ పక్క షెడ్ లో ఇండియన్ సైంటిస్ట్ మనవాళ్ళు కూడా చేస్తారు బయలుస్తారు వీళ్ళు రిసెర్చ్ చేస్తూ ఉంటారు మరి వాళ్ళకి టైం ఎలా ఏ టైం ఫాలో అవుతారో తెలిసిన ఇండియన్ సైంటిస్టులు ఇండియన్ టైం ఫాలో అవుతారు అమెరికన్ సైంటిస్టులు అమెరికన్ టైం ఫాలో అవుతారు అనగా పక్క పక్క షెడ్యూల్లో ఉంటారు వీరికి పొగలు పొద్దున్న వాళ్ళు సాయంకాలం వాడికి వీరికి సాయంకాలం వాడికి పొద్దు అలా ఫాలో అవుతారు అక్కడ ఉన్నంతసేపు అలా ఎందుకు ఫాలో అవ్వాల్సి వచ్చింది ఎందుకంటే అక్కడ టైం ఏమీ లేదు అక్కడ లోకల్ టైం ఏమీ లేదు ఇప్పుడు మీరు అమెరికా వెళ్ళారనుకోండి అమెరికా టైం ఫాలో అవుతారు ఎందుకంటే అక్కడ లోకల్ టైం ఉంది కనుక అంటార్కికా వెళ్తే లోకల్ టైం ఉంటే ఏమీ లేదు అక్కడ లోకల్ గా లేదు కాబట్టి టైం అనేది ఎప్పుడు ఉంటుంది మానవ సముదాయాన్ని విరుస్తూ ఒక కన్వెన్షన్ ప్రకారం టైం పెట్టుకున్నప్పుడు మాత్రమే టైం ఉంటుంది లేకపోతే టైం ఉండదు కాబట్టి మీ టైంని నేను కొట్టి మీ దిక్కుని నేను కొట్టి క్రిందా పైన అన్నది ఎప్పుడు ఉంటుందంటే భూమి బళ్ళ పొరుపు అన్నప్పుడే ఉంటుంది క్రిందా పైన మీరు స్పేస్ లోకి వెళ్ళినట్లయితే అది విశాలమైన స్పేసు దాంట్లోనేమో గోడములు ఉంటాయి సూర్యుడు చుట్టూ తిరిగేటువంటి గ్రహములు ఉంటాయి అసలు అక్కడ క్రిందా పైన అనే మాటకి అసలు లేదు మీరు ఊహించుకోండి విశాలమైన స్పేసు దాంట్లో గ్రహములు అవన్నీ సూర్యుడు చుట్టూ తిరగడము దీంతో క్రింద పైన మాట ఉండదు కాబట్టి ఏది దేశముగా మీకు భాషిస్తోందో అది దేశము కానే కాదు ఏది కాలముగా భాషిస్తోందో అది కాలము కాదు ఈ నానాత్మ ఏదైతే భాషిస్తోందో అది సత్యము కాదు తర్వాత వీడు భిన్నము వాడు భిన్నము వాడు భిన్నము మీకు భాషిస్తూ ఉంటుంది ఇది భాష ఇది ఎలాంటి ప్రతీకం తెలుస్తున్నాండి ఇది నెక్లెస్ ఇది వర్ధానము ఇదేమో కంకణము అని వేరువేరుగా భాషించినట్లే ఎందుకంటే అందరి శరీరములు పాంచభౌతిక దేహములే అందరి శరీరములు సువి అప్పు తేజలు వాయువు ఆకాశములనుండి నిర్మాణములైన శరీరములు అందుకంటనే అందరి శరీరానికి సంబంధించిన సైన్స్ కూడా యూనిఫార్మ్ గా ఉంటుంది సైన్స్ లో మీకు కులము మతము ఇవే ఉండవు ఇది ఇప్పుడు హాస్పిటల్ పెట్టారనుకోండి కులము ఉండదు మతము ఉండదు కులానికి హాస్పిటల్ మతానికి హాస్పిటల్ ఉండదు సపోజ్ కులం కులానికి దేహం వేరు ఇంకో కులానికి దేహం వేరనుకోండి అప్పుడు మీరు హాస్పిటల్స్ కూడా వేరే వేరే పెట్టుకోవాల్సి ఉంటుంది అరే ఈ కులం వాళ్ళకి మాత్రమే ఈ హాస్పిటల్ ఉపయోగపడుతుందండి మిగతా కులం వాళ్ళకి ఉపయోగపడదు అని పెట్టుకోవాల్సి ఉంటుంది అలా ఉంది ఎక్కడ అక్కడ వ్యవస్థ వేరే ఉంటుంది ఇప్పుడు బ్రాహ్మణ పొలం వాడిది రక్తం సపోజ్ ఏ ప్లస్ అనుకోండి ఇంకో వాడికి రక్తం ఎక్కించాల్సి వచ్చిందనుకోండి ఇంకొక బ్రాహ్మణుడి రక్తం ఎక్కిస్తే పనికి రాదు అది వికటించేస్తుంది వాడెవడో ఇంకో పొలం వాడెవడో ఏ ప్లస్ రక్తం ఉందనుకోండి అది ఎక్కిస్తే ఈయన బృద్ధికి బట్ట కాబట్టి దాని లెక్క వేరే ఉంది ఈ పెట్టుకున్న లెక్కలు ఏమీ కాబట్టి నేను ఏదో దృష్టాంతం చెప్పాను ఇప్పుడు నేను కుల నిర్మూలన సంఘానికి అధ్యక్షుడు కాదు సెక్రటరీ కాదు వీటికే మాటవలసిన ప్రశ్న వాట్ ఆల్ యూ హావ్ టు డూ ఇస్ గోపియాన్ అంటే అంటే మీరు చేయాల్సింది నిథ్యాత్మ నిశ్చయం అయిపోతే గోపియా ప్రతీతం ఉంటుంది లోకంలో బాధ దోష నిషేధం ఎందుకని నిధ్యాత్మ నిశ్చయం ఇప్పుడు ఇది ఇప్పుడు ఇది పడమరండి ఇది తూర్పుండి అని అన్నా ఇప్పుడు ప్రయాణం చేయాలనుకోండి తూర్పు వైపు వెళ్ళమన్నారు అనుకోండి ఇప్పుడు నేనేం కాదంటానా తూర్పు వైపు వెళ్తాం నేనేం కాదన్నా నాకే అభ్యంతరం లేదు ప్రతీతి ఉంటుంది కానీ బాధ అతీయమానమయ్యే జగత్తునంతిథ్యాత్మనిశ్చయం చేసుకుంటారు మీరు ఆ రకంగా విఖ్యాత్మ నిశ్చయం చేయాల్సి ఉంటుంది ఎందుకంటే మీరు జగత్తు సత్యమని తీసుకోవడమే మీకు జగత్తు సత్యమని తీసుకుని ఉంటే మీ దుఃఖమునకు లేదు ఇప్పుడు ఒక ఇంట్లో పెళ్ళవుతూ ఉంటుంది ఇంకో ఇంట్లో ఏదో శ్రాద్ధం అవుతూ ఉంటుంది మంతరాలు ఎక్కడా ఉంటాయి వాస్తవంలో పెళ్లి పెళ్లి కాదు శ్రాద్ధం శ్రాద్ధము కాదు అని మనం తెలుసుకుంటాం అంతే తెలుసుకోవడమే ఇప్పుడు వెళ్లి పెళ్లికి వెళ్లి మీరు శ్రాద్ధం గురించి చెప్పనక్కర్లేదు శ్రాద్ధానికి వెళ్లి పెళ్లి గురించి చెప్పనక్కర్లేదు మంత్రం కూడా దేని మంత్రం అక్కడ పెట్టేస్తే సరిపడుతుంది దాని మంత్రం ఎక్కడ అవదు మంత్రం అక్కడ అవదు ఇప్పుడు పూర్వం వేద విద్యార్థి వేరే బాగా చదువుకుంటారు అతనికి ఒక వేద పండితుడు పిల్లలు ఎంత వెళ్తే సరే పెళ్లి చూపులు అనేది ఉన్నారు సరే ఇతను వేద విద్యార్థి పెళ్లి వెళ్ళాడు ఆ పిల్లనిచ్చి ఆయన కూడా వేద పండితుడే వేదం చదువుకున్న మంచి యువకుడికి పిల్లని ఇస్తున్నాడు కదా ఆయన ఎవరోలో ఉన్నారు మీ కాబోయే అల్లుడు మంచిగా పనస బాగా వల్లించాడండి ఏదైనా ఓ పనస చెప్పమని మీరు అంటే చెప్తాడేమో అని అన్నారు అప్పుడు ఆయన ఉత్సాహపడి వేదం చదువుకున్నాడు కదా కాబోయల్లుడు ఏదో ఎలా చెప్తాడు మంత్రాప్తాడో స్వరం అది బాగా ఉంటుంది అని ఏమో ఏదైనా ఒక పనసు చెప్తా అని అడిగా అంటే వీడి వెంటనే నివీతం మనుష్యాం ప్రాచీనాభీతం అది శ్రామంలో వెంటనే ఆయన చాలా నీకు బాగా వచ్చి పెళ్లి పెళ్లి చూపుల్లో శ్రాద్ధ మంత్రము శ్రాద్ధంలో పెళ్లి మంత్రాలు అలా చెప్తామా అదేమి ఆ వివేకం బట్ ఏదేమిటెస్ వాళ్ళ వైపు నుంచి వాళ్ళు ఏదో వాళ్ళ కంగారు వాళ్ళు చాలా దాని ముందు బాగా ఆగ్రహాన్ని కలిగి ఉంటారు తప్పిస్తే మహాత్మక అటువంటి ఆగ్రహం అనేది ఉండదు కూడా అంత కూడా నిత్యం అటువంటి నిత్యాత్మ నిశ్చయాన్ని మీరు కనుక అలవరుచుకోగలిగితే అదే జ్ఞానం ఉంటాయి వరల్డ్ ఈజ్ అంద్రియన్ అని తెలుసుకుంటే జ్ఞానం మాకు ఆత్మసాక్షాత్కారం ఇంకా ఆత్మ సాక్షాత్కారంకారం కాదంటే ఇదే మోక్షం ఉంటే మరి ఇలాగే ఉంటుంది అలాగే మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే వరల్డ్ ఈ అంద్రియన్ దాంట్లో ఇంకో రహస్యం కూడా లేకపోలేదు కాబట్టి కనపడేది అసత్యం మరి సత్యమేది ఆ కనపడే దాన్ని దాని వెనుక ఉండే వెలుగు అది సత్యం కావాలండి ఇప్పుడు సినిమా కనబడుతోంది అది సత్యము కాదు మరి సత్యం ఏమిటి ఆ కనపడి ఇట్లా చేసే వెలుగు ఏదైతే ఉందో అది సత్యం ఆ వెలుగు సత్యము జగత్తు జగత్తు భాషించుటకు కారణమైన వెలుగు సత్యము అనే అనే దాని నుండి గాయత్రీ మంత్రం పుట్టింది ఆ ఆ దర్శనము నుండి గాయత్రీ మంత్రం తత్సవిత్రులు వరేంద్ర మార్గ దేవస్థి ఆ వెలుగులో కనబడే ప్రపంచాన్ని మేము ధ్యానం చేయం జనులు ప్రపంచాన్ని ధ్యానం చేస్తూ ఉంటారు వెలుగులో ప్రపంచం కనబడుతూ ఉంటారు ధ్యానం చేస్తారు అంటే దానిపై ధ్యాస పెట్టుకుంటారు ఆ ప్రపంచంలో వాడికి ఏదో ఒకటి చూసుకుని దాని మీద ధ్యాస పెట్టుకుంటారు ఆ వెలుగులో ప్రకాశించే ప్రపంచంలో డబ్బు ఉంటుంది అది నచ్చుతుంది దాని మీద అది ధ్యానం చేస్తారు వాడికి భూస్వామికి భూమి నచ్చుతుంది దాన్ని ధ్యానం చేస్తూ ఉంటాడు ఆ భూమిని పట్టుకుని వీళ్ళు వేట ఇది నా భూమి అంటే భూమి నవ్వుకుంటుంది ఇది నా భూమి అంటున్నావు నువ్వు నీ బాబు అలాగే అన్నాడు నీ బాబు యొక్క బాబు కూడా అలాగే అన్నాడు వాళ్ళందరూ ఎక్కడికి పోయారో నీ పితామహుడు ఎక్కడికి పోయాడు నీ పితామహుడు ఇలాగే అనుకునేవాడు వాడెక్కడికి పోయాడు నీ పితా ఇలాగే అనుకునేవాడు వాడెక్కడికి పోయాడు నువ్వు అనుకుంటున్నావు ప్రస్తుతం అని భూమిని నమ్ముకుంటుంది కాబట్టి భూస్వామి ఏమిటి భూమిని ధ్యానం చేస్తూ ఉంటాడు ఆ సూర్య ప్రకాశంలో భాషించే భూమిని ధ్యానం చేస్తాడు భోగలాలసుడు భోగములను ధ్యానం చేస్తాడు ఈ విధంగా ప్రపంచాన్ని ధ్యానం చేస్తారు మీరు జనులు నా అభిప్రాయం కాబట్టి నువ్వు ధ్యానం చేయాల్సింది ప్రపంచాన్ని కాదు ఆ ప్రపంచము ఏ వెలుగులో ప్రకాశిస్తోందో ఆ వెలుగును ధ్యానం చేయాలి సో వరేయం భర్గహ దేవస్య ఎదుర్కొండా కనపడే సూర్యదేవుని యొక్క అత్యంత ఉత్కృష్టమైనటువంటి వెలుగు ఏదైతే గలదో యహ భర్గహ అని పుల్లింగము నపులింగం వచ్చినప్పుడు యహ తత్వని పెట్టుకోవాలి ఏ భర్గము గలదో భర్గము ప్రకాశం ఏ అంటే భర్జనాథ్ భర్గ చీకట్లను పారద్రోలుతుంది కనుక దానికి భర్గహ విలుగు అని ఆ విలుగు దాన్ని మేము ధ్యానం చేస్తున్నాము వాస్తవంలో ఆ విలుగే మా లోపల ఉన్న వెలుగు కూడా ధియో యోనత్ర దాని నుంచి వచ్చింది గాయత్రీ మంత్రం కాబట్టి గాయత్రీ మంత్రం ఎక్కడి నుంచి జగత్తు యొక్క విధాత్మ జగత్తు సత్యం అనుకున్న వాడికి గాయత్రీ మంత్రం ఆవిర్భవించదు ఎందుకంటే వాడి జ్ఞానం అంతా కూడా జగత్తులో కనపడే వస్తువుల మీదే ఉంటుంది కనుక వాడికి ఆ వెలుగు మీద దృష్టి పోతుంది అసలు మనం కూడా జగత్తుని మనం దర్శిస్తూ ఉన్నప్పుడు ఎదురుకుండా ఎప్పుడైతే ఎదురుకుండా భాషిస్తూ ఉండేవి ఎప్పుడైతే సత్యమని మీరు అనుకుంటారో అప్పుడు మీరు సంసార బంధంలో పడుకుంటారు వాటిల్లో కొన్ని మనకు అనుకూలంగా ఉన్నట్లు కొన్ని ప్రతికూలంగా ఉన్నట్లు అనిపిస్తుంది అదంతా సత్యత్వ నిశ్చయాన్ని బట్టి త్యము అది సత్యము అని మీరు ఎప్పుడైతే అనుకుంటారో ఇది అనుకూలమొట సత్యము అది ప్రతికూలమొక సత్యము అని అనుకూల ప్రతికూలములు సత్యములుగా ప్రశిస్తాయి ఇది అనుకూలము కనుక దీని నుండి నాకు సుఖము కలుగుతోంది ఈ సుఖము సత్యము ప్రతికూలమైన దాని నుండి దుఃఖము కలుగుతోంది దుఃఖము సత్యము అని సుఖ దుఃఖముల యొక్క సత్యత్వం మీకు అనుభవం భాషిస్తూ ఉంటుంది ముఖ్యాత్మ ఇది సత్యం అది సత్యం కాదు పెళ్ళి శ్రాద్ధము సత్యం గుర్తుగా సత్యం కాదు చాలు సత్యం కాదు డబ్బు రావడము సత్యం కాదు పోవడము సత్యం కాదు కొడుకు సత్యం కాదు తండ్రి సత్యం కాదు భార్యా సత్యం కాదు భర్త సత్యం కాదు భార్యాభర్త అంత సత్యమైతే ఈ విడా కోటేశ్వరం ఉండవు ప్రపంచంలో అది సత్యం కాదని తెలుస్తూనే ఉంటుంది కాబట్టి ఇదంతా కూడా భాషించేదే తప్ప సత్యం కాదు అని తెలుసుకున్నారనుకోండి ఆ తెలియడంలోనే ఆ సత్యం యొక్క ఆవిర్భావం కూడా ఇవిడి ఉంటుంది మరి కనబడేది సత్యం కాకపోతే మరి ఏమిటి సత్యం అవుతుంది కనపడేట్లా చేసేది సత్యం అవుతుంది అది ఎవరు అది లేనే కృషివాడను లేను కదా కృషివాడను లేనప్పుడు ఆ వెలుగు నా స్వరూపంలో భాగమే అవుతుంది కాబట్టి నా స్వరూపమే సత్యం తప్ప వెలుగు మాత్రమే సత్యము తప్ప ఆ వెలుగులో ప్రకాశించేది ఏది సత్యము కాదు గాయత్రి ధ్యానం అంటే ఎలా ఉంటుంది ఆ సూర్య ప్రకాశంలో భాషించేటువంటి జగత్తు ఏదీ సత్యం కాదు నానాత్మీ సత్యం కాదు ఆ సూర్య ప్రకాశము మాత్రమే ఓ మహాత్ముడు నాతో ఏమండీ ఇది కరప్షన్ అంటారా ఎవల్యూషన్ అంటారా రెండు రెండో సార్ చెప్పాను ఇప్పుడు గాయత్రి మంత్రం యొక్క అర్థం లేదు ఇప్పుడు చెప్పేశాను కదా మరి ఈ మంత్రం ఇలా ఉంది దీని మీద పౌరాణికులు దాన్ని ఎలా తయారు చేసి పౌరాణికులు ఎలా తయారు చేశారు ఏమిటి పంచ పంచముఖి అంటారు ఈ మంత్రంలో ఐదు ముఖాలు మాట ఎక్కడ ఉన్నాయి అసలు మంత్రంలో మరి మంత్రంలో గాయత్రి అనే మాట ఆ మంత్రంలో భాగ్యం కాదు అది ఎక్కడి నుంచి వచ్చింది అది రుక్ అది అంటే వృత్తము ఒక పర్టికులర్ వృత్తము ఘనము యటి ప్రాస ఛందస్సు దానితో కూడి ఉండి దానిని నియతమైన ఆ అక్షరములు గణములు యతి ప్రాస ఉంటే దానిని రుక్కు అనేక ఉంటాయి అని ఒక్కటే మీరు చిన్నప్పుడు తెలుగులో ఉత్పలమాలా చెప్పగమాలా మత్యుము శార్దూలము అని వెళ్ళలేదండి ప్రజానికి షాదం చుప్ప పెడతాడు అంత శార్దూలం అనమాట అని చుక్క పెడతాడు ఉత్పలమాలు అనమాట మా అని చుప్ప పెడతాడు వృక్షం కే అని చుప్ప పెడతాడు ఏంటిది రేతజీతి కమ్ అని చుప్ప పెడతాడు కందం ఎలా అలాగే గా అంటే గాయత్రి అలాగే గా అంటే కాదు అలాగే గాయత్రి అలాగే సో ఈ ఉత్తములన్నీ కూడా ఈ ఛందస్తులన్నీ కూడా అలా ఉంటాయి సో ఈ ఛందస్తుల మీద నడుస్తూ ఉంటుంది గాయత్రే నందస రైష్ణుధేణ ఛందస బృహతి ఛంద అంట ఇలాగా ఈ ఛందస్సులు అనేక ఉంటాయి ఛందస్సు పేరు అది ఛందస్సు పేరై ఉంది అది అంత దివ్యమైనటువంటి ఒక సత్యాన్ని మనకి తెలుపుడు చేసి మన దృష్టిని ఆ తత్వం వైపుకి లాక్కుపోయేటువంటి సామర్థ్యము కలిగిన ఆ మంత్రము ఇప్పుడు జనుల చేత స్వీకరింపబడే విధంగా అది ఆ విధంగా ఆ దిగజారింది ఈ మార్పు ఇది ఎవల్యూషనా కరప్షనా బోత్తా అని ఒక ఆయన అడిగాడు